హరి ఓ శ్రీగురువ్యో నమ హరి బ్రహ్మానందరమసుఖదం జ్ఞానమూర్తిం ీత గగనసదృశం తమ సేకం నిత్యం విమలమచలం సర్వీ విద్యా సంప్రదాతృవ్యోచే మహాత్య నమో గురుగ్య సర్వక్లవర ప్రజన ప్రత్యో స్ అహం పదారి సివసమాన శోకరమధ్యమా అస్మదాచార్యపర్యంత హరిపో నారాయణ నారాయణ సాయి రామండి గురుగారు సాయి రామండి ముప్పై ఐదు దోస్ లోపం కంటిన్యూ చేస్తున్నావు ంతర్గతో అదా సదాముడై ఉండాలి అప్పుడు మాత్రమే ప్రచలం అనేటటువంటి దాన్ని తెలుసుకోగలుగుతాడు సదామస్ అచల లక్షణాలు అచలం దాకా రావాలి అంటే ఏమిటనేది ఇందులో ఉంటున్నాం అన్నమాట ఈ శ్లోకంలో ఇంతకు ముందు ఏం చెప్పారు నకార ప్రత్యంతో ఉన్నటువంటి లక్షణాలన్నీ చెప్పి ఆత్మనిష్ఠుడు బ్రహ్మనిష్ఠుడు ఎలా ఉంటాడో చెప్తూ ఇప్పుడు అచలం ఉన్నటువంటి నిర్ణయం ఎలా కలుగుతుందో వరుస క్రమంలో చెప్తున్నారు అచలమన్న సిద్ధాంతం జోలికి వెళ్ళాలి అంటే ఈ రకమైన లక్షణాలతో జీవించేటటువంటి జీవితం ఉండాలన్నమాట జాగ్రత్తగా అచల సిద్ధాంతంలో ప్రవేశించాలి అర్హత సంపాదించాలి జన్మరాహిత్యాన్ని పొందాలి అన్నటువంటి నిర్ణయం కలిగిన వాళ్ళందరూ లక్ష్యాన్ని సాధించాలనుకునే వాళ్ళు అందరూ ఈ లక్షణాలతో జీవించాలి ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట మళ్ళీ సర్వం బహిరంతర్గతో అత్యుతాలు అహం ఆకాశవత్ సర్వం అంటే మొదటి ఉపమా ముందే ఉపమానం చెప్పారు ఉపమానం చెప్పి ఉపమేయాన్ని వర్ణిస్తున్నారు ఆకాశం ఎట్లా అయితే లోపల బయట అనే తేడా లేకుండా వ్యాపకమై ఉందో చూడండి ఆకాశం అని దేనికి చెప్తారు మీరు అని ఆకాశం అంటే కళ్ళ కనబడే ఆకాశం కనబడుతుంది కదా పంచభూతాలలో ఒక ఆకాశం కనబడుతుంది అది భూత ఆకాశం మరి నా లోపల ఒక ఆకాశం ఉందా లేదా నాకు రోజు వృత్తులు కలుగుతున్నాయి ఏదో వ్యవహారం కలుగుతుంది ఏదో సంస్కారాలు మేల్కొంటున్నాయి ఏదో మేల్కొంటున్నాను ఏదో కలగంటున్నాను ఏదో నిద్రపోతున్నాను లేస్తున్నాను పడుకుంటున్నాను పుట్టాను పోతాను నేను కూడా ఒక ఎంటిటీ ఒక ఉనికిని కలిగి ఉన్నాను ఈ ఉనికిని కలిగి ఉన్నానన్న లోపల ఆకాశం ఉందా లేదా నేనున్నాను అన్న ప్రతివాడి లోపల ఆకాశం ఉందా లేదా దాని పేరు చెత్త ఆకాశం ఏ కదలిక ఆ కదలికకి కారణముగా ఉన్నటువంటి ఒక ఆకాశం ఉండాలి